అందరికి ప్రేసలాభివందనలు మరి మనం స్టార్టింగ్ ప్రేమతో ఆరాధన స్టార్ట్ చేసుకున్నాము ప్రేమ చేస్తాను స్తోత్రం ప్రభా పరిశుద్ధ పరిశుద్ధి పరశురానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అండి ప్రభా నామంలో మరి ఒకసారి మీ సన్నిలో మేము వచ్చినా ఏకీభవించడం మీ నామంలో తండ్రి మా మధ్యలో దిగండి ప్రభా తల్లి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇది మంచి కూడా ప్రభావందరి కూడా కాచి కాపాడి ప్రభా తల్లి అయ్యా ఒక సాయంకాలం ప్రభా మీ తల్లిదల ప్రభా ప్రభావ మీరు ఉండుటకు ప్రభావం మీకు స్వరం ఇంటకి ఇచ్చిన సమయం బట్టి తండ్రిని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మరి వాక్యాం చతో మాట్లాడిన మాతో ప్రభా అయా మా తల్లి మాలో ప్రతి బలహీతలని తీసాను ప్రభా తండ్రి మరి మాలో ప్రభా మీకు ఆస్కర్యంగా ప్రతి ఒక్కటి వాళ్ళ నుంచి తీసాను ప్రభావం తీసివేస్తాం దేవా తండ్రి మాతో మాట్లాడిన దేవా అయా నీకు స్తోత్రమయ తండ్రి నీకు బంధనాలు దేవామరీ వచ్చిన ప్రతి వారిని కూడా ఆశీర్దించండి దేవ ప్రభావ రాని వాళ్ళని కూడా ప్రభా ఆశీర్వదించండి ప్రభావిత సేవల్లో తోడేళ్లని ప్రభా తి చెల్లిస్తున్నారు ప్రభా ఈ గ్రూపులు బాబా మీ కృపల్లో భద్రపరచండి దేవా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఏ తండ్రి అయా మేమున్నామంటే మీ కృపణి దయా అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండి అయా తని ప్రభా మరి అయినా ఇక గ్రూప్ లో ఉన్న ప్రాధాన్యతను కూడా జ్ఞాపం చేసుకుని తండ్రికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దేవారి తండ్రి మరి ఇంకా యూట్యూబ్ లోనైనా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని కూడా ఆశీర్వదం పోతే రక్షణ పొందిన వారిని రక్షించినదివా ప్రభావ మరి బలైన ఉన్న ప్రతి వారిని బలపర్చినదివా ఈ వ్యాఖ్యల ద్వారా తరలిక వందనాలు చెల్లిస్తుందివా ప్రభానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేశాన్ని జ్ఞాపం చేసుకుని ప్రభావం దేశం మీద నీ సింహాసనమే రాజ్యాన్ని స్థాపించండి ప్రభా ప్రండి దేవ ఈభానికి స్తోత్రమయ ప్రభా మమ్మల్ని శ్రద్ధపరించిన బట్టి నీకు వందనాలు ప్రభా దేవా అయా మమ్మల్ని కాపాలో భద్రపరి బట్టి నీకే వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చల్లిస్తున్నాం ప్రభా దేవాది దేవ ప్రభా మరిక్యాలని కూడా ప్రభ మా హృదయాలు మేము భద్రపరచుకుని ప్రభావ వాక్యానికి నడుచుకున్న మనసు హృదయ కనిగిరించండి దేవ మరి నడుచుకోవాలి మాకు ఈభా స్తోత్రమయ మా ప్రాణము మా ఊపిరి మా జీవము మీరే ప్రభావం అయా మీ స్వరం ఇంటాకొచ్చిన ప్రభాతాన్ని మాతో మాట్లాడి బలపరచ స్థిరపరచమని తన ఇనికే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి స్థుతి ఘనత మహిమహి ప్రభావం యుగా సదాకాలం నీకే కలుగునిగా కదే వా ఈ ప్రస్తు పరిశుత నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియాంక సిస్టర్ పాట పాడతా ప్రజల సిస్టర్ ప్రజలాడక్క అప్పగిడిన రాత్రి చెప్పా సాగే చెప్పగే శిష్యులాతు అప్పగింపాడి రాత్రి చెప్పా సాగే శిష్యులాతు రాణీ దుఃఖముతో తప్పదు నాకీ మరణమానెను చెప్పీ దుఃఖముతో తప్పదు నాకి అప్పగీం పాడి నరాత్రీ చెప్ప రాత్రి శిష్య దాతు రొట్టి విరచీ తాచి నిట్పుడీ దినేహం తొట్టిరచీరా దిజీ నిట్ వీడీ దినేహం అట్టు దళతర ఇట్టు లా నే భూజించుడ నేను పట్టు దే నచ్చు వరకు ఇట్టు లా నే జింఛుడ నేను అప్పగి బీ నరాత్రి చెప్పగే శిష్యులాతు అప్పగి బీ నరాత్రి चपगे शिष्य तो द्राक्षरसे ने चाफी वीक्षि चुड़ी दिए नार दक्षरसे ने वीक्षि चुड़ी दी नाराक క్షనాథం దీని మోక్షరాజం మోక్ష రాజం చెరుడ నేను రక్షణనాని త్రాగి మోక్ష రాజం చెప్పా సాగే శిష్యులూ అప్పగి బి నాగే శిష్యులా రాతి వేతలే ప్రభు మి రాతి ura nam chet lete babu makari ji na tanri ni chita mai te dipatanti si veyu na dedu na tanri ni chita mai te వేయు ీ పాయు అప్పగరాత్రీ చెప్ప సాగే శిషులాత అప్పగి పా బాత్రి చెప్ప సాగే శిష్యులాతు ఇదిగో గో వచ్చే తుది గడయలు హృదయాబాద హేను ఇది గోవా చేయలు హృదయాబాద హేను మధిలో పూ నీ మధిలో మధిలో వధలకు ప్రార్థించుడ నేను పదిల పనచు చూ నలు తండ్రి మధులో వదాల ప్రార్థించుడ నేను అప్పగింబాబడిన రాత్రి చెప్ప సాగ శిష్యులాతో అప్పగింబా రాత్రి చెప్ప సాగే శిశులాతో చెప్ప భూతో చూనా మరణమానేను చెప్పని దుఃఖభూతో చప్పీ మరణమానేను రాత్రి చెప్ప సాగే శిష్యులాతో రైజులాడక్క చంద్రశేఖర్ షేర్ చేస్తారు రైజులో సరే ప్రార్థన చేద్దాం పరుషు దగ్గుదేవా సర్వోనతురకు తండ్రి మీకు వందనాలనైనా ఈ ఉదయం నీ చింతమల్ని కాచి కాపడే సురక్షత ఇంటికి చేసేందుకు మీకు వందనాలు తండ్రి ఈ సాయంత్రం సరే మీ యొక్క వాక్యాన్ని నాశపడుతుండగా ప్రభా మీకు నడిపి దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంకాలను క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి దుష్ట శక్తుల పనులను అన్నిటి క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాం అనేక పర్యాలు మాకు వ్యతిరేకంగా ఉంటుండగా ప్రభా మీరే మాకు సహాయకులు ఉండి మీకు ద్వారా అనేకమైన మార్గాలు చూపిస్తూ మీకు ఎంతో వనలు ప్రభా మాతో మాట్లాడండి మమ్మల్ని అందరినీ బలపరచండి మీ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని ఈ ఆరాధనలో పాల్పొందిన వారిందరి గురించి మేము ప్రార్థిస్తున్న వ్యక్తిగతంగా వారిని దర్శించండి నేను వారి తీర్చండి అందరినీ స్వస్థపరచండి మీ కొరకు మిమ్మల్ని ప్రతి చెట్ల సాక్షి నిలబెట్టాలా ప్రభావ అనేకు మీ చేత నడిపించాలా సేవా పరిచర్లు నడిపించండి ప్రభావా నడవాలంటే మేము పరిచర్గా చేయాలని మీరు హెచ్చరించాలి దీన్ని మీతో నడవాలంటే మేము ప్రార్థనాపూర్వకంగా జీవించాలా మీతో నడవాలంటే లోకాతీతంగా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలని మీరు చూపించినారు కాబట్టి వాటిని మేము మా జీవితాలలో అవలంబించుకొని దాని ప్రకారంగా జీవించాలని నడిపించండి ప్రతి విషయంలో మిమ్మల్ని ఘనపరచలా మీ నామాన్ని ఓ ప్రవా అనేకలకి తెలమని వ్యాప్తి చేయాల పరిచయలో మళ్ళందరూ నడిపించమని ఏమరా కొంచెం దూరం పెట్టుకున్నా స్టాండ్ లేదు బ్రదర్ కెమెరా స్టాండ్ లేకపోవడం వలన ల్యాప్టాప్ స్క్రీన్ కి దాన్ని అటాచ్ చేసిన వేరే మార్గాలు లేదు సరే ఈరోజు ఇరవై ఏడవ తారీఖు జూలై రెండు సంవత్సరం బాబిలోని గ్రిగోరిన్ కలడం ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని ఇరవైవ అధ్యాయము చివరి భాగాన్ని ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా గోగు మాగోగు అన్న అంశం గురించి దాని అనేక పర్యాలు మనం ధ్యానిస్తుండగా మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే గోగు మాగోగు అనేవి దేశాల లేక వ్యక్తులా అనేవి దేశాలు వ్యక్తులని మనము అనేకమైన చూస్తా ఉన్నాము ముఖ్యంగా ఆదికాండం పాదవాధ్యాయం నుంచి చూస్తా ఉన్నాము గతంలో ఇవన్నీ ఏ దేశాలు తర్వాత ఏ దేశాలు యుద్దాలకి బయలుదేరినాయి అనేటి మనం అక్కడ చూస్తా ఉన్నాము ఆ ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయాన్ని ంటే ఏమ ముప్పై అధ్యాయాన్ని కూడా ధ్యానించాలనేసి మనం ధ్యా జ్ఞాపకం చేయబడ్డాం ముప్పై ఎనిమిదవ అన్ని దేశాలు ఏరీతిగా దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా లేస్తాయని మనం చూ చూస్తా ఉన్నాం అయితే బైబుల్ కామెంటరీస్ ఆన్లైన్ యూట్యూబ్ మెసేజెస్ ఏం చూస్తామంటే అనేక బైబుల్ స్టడీస్ అనేకమైన సేవా పరిచరకులు ఇవి మాస్కో ఇది అంటే రష్యా దేశానికి సంబంధించింది జర్మనీ దేశానికి సంబంధించింది అని వాళ్ళు ప్రకటిస్తా ఉంటారు కానీ ప్రభుత్వం మనకు చూపించింది ఏంటంటే పాతవి గత సమస్తం కృత అయిన కాబట్టి పాతవి అంటే పాత నిబంధన కాలంలో ఉన్న ఆ దేశాలు ఆత్మీయ స్థితికి మారిపోయినాయి అనేది మనం అర్థం చేసుకున్నాం ఆ ఆత్మీయమైన డైమెన్షన్స్ బైబుల్ కామెంటరీస్ లో లేవి రోజు ఎన్నో బైబుల్ కామెంటరీస్ నేను ఒక ఫేవరేట్ బైబుల్ కామెంటరీ ఏంటంటే బిషప్ కాఫ్ మెన్ అందులో మనకి దగ్గర దగ్గరగా మన మనం పాటిస్తున్న విధానాలు మనం అర్థం చేసుకుంటున్న విధానాలకి దగ్గర దగ్గరగా ఉంటది కానీ అందులో కూడా ఈ దేశాలు ప్రకృతి సహజంగా ఉన్న దేశాలని కామెంట్రీస్ వాళ్ళు అన్నట్టు అంటే ఆల్మోస్ట్ ఒక వంద సంవత్సరాల నుంచి రాబడ్డ బైబుల్ కామెంటరీస్ అంతా ప్రకృతి సహజంగా ఉంటున్న దేశాలు ఒక దేశం ఇంకో దేశమే తెలియదుగా వస్తుంది ఈ దేశాలన్నీ ఇస్రాయల్ పదల మీదకి వ్యతిరేకంగా వస్తున్నాయని వాళ్ళు ప్రకటిస్తా ఉంటారు ఎందుకు అంటే పాత నిబంధన కాలపు పుస్తకాలు చూసినప్పుడు దీని వృత్తాంతంలే ఇవన్నీ చూసినప్పుడు అక్కడ మనం చూస్తాం అదే రీతిగా యోనా గ్రంథం వరకు ముఖ్యంగా ఇరుమియా గ్రంథం ధ్యానించినప్పుడు ఈ దేశాలన్నీ ఇస్రాయల్ పదల మీద ఏరీతిగా దండేత వచ్చినాయని మనం చూస్తాం ఏరీతిగా దేవుని బిడ్డల్ని వాళ్ళు నిర్మూలించడానికి ప్రయత్నిస్తుండగా దేవుడు ఎరితిగా ఆ దేశాన్ని కాపాడుతూ ఉన్నారని వాళ్ళు ప్రకటిస్తా ఉంటారు కానీ మనం దీన్ని అర్థం చేసుకున్నాం ఏంటంటే ఇవన్నీ ఆత్మీయమైనాయి అది నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను అయితే ఒకసారి చూడండి నేను షేర్ చేయడానికి ప్రయత్నిస్తా ఒకసారి చెప్పండి మీకు కనిపిస్తున్నా స్క్రీన్ అయితే ప్రణానగంధం ఇరవై అధ్యాయం మనం చూసినప్పుడు పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఏం జరిగిందో అన్న గతంలో దేవుడు తన తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరం మగ కాలం వచ్చిందని మనం బేతులు రాష్ట్ర గతంలో అయితే తీర్పు దేవుని ఇంటి గారు అయినాక ఈ లోకస్తులకు ఏరీతిగా ఉంటదన్న విషయాలే వారిని ఏరీతిగా దేవుడి తీర్పు తీర్చబోతున్న విషయాలే ఈ యొక్క ప్రకటన గ్రంథం అధ్యాయం ఈ లోకస్తులందరూ అంటే ఈ లోకాతీతంగా జీవించే దేశాలన్నీ దేవుని బిడ్డలకి వ్యతిరేకం అయితే వాళ్ళు ఏమనుకుంటారు దేవుని బిడ్డలు అంటే ఇస్ఆల్పాలనుకుంటారు కానీ క్రైస్తవులు అన్న సత్యము వాళ్ళు గ్రహించలేరు కానీ అది సైతానికి తప్ప ఇంకోవరు తెలుసు తెలియదు ఈ రోజుల కానీ దేవుడు అది మనకు బయలుపరచిండు కాబట్టి మనము గొప్ప జన సమూహం మీదకి ఈ యొక్క ఆత్మీయ స్థితిలో ఉన్న ఈ దేశాలన్నీ వచ్చి పడినప్పుడు వారందరు ఏరీతిగా హత సాక్షులు అవుతారు అన్నదే ఈ యొక్క వాక్యానికి సంబంధించింది కాబట్టి వీళ్ళందరూ గొప్ప గొప్ప సమూహంగా దేవుని సరిధికి ఏరీతిగా వస్తారు అన్న విషయాన్ని మనం గతంలో ఎన్నో అనేక వాక్యాలు ధ్యానిస్తుండగా ముఖ్యంగా ప్రగణ వాక్యాన్ని ధ్యానిస్తాను దూత అంటున్నాడు యోహాను భక్తులతోని వీళ్ళందరూ ఎవరు అంటే నాకు తెలియదు నీకే తెలుసు అప్పుడు వీళ్ళందరూ మహాశ్రమలలో గొరపిల రక్తంలో వారి వస్త్రంలను ఉతురుకొని వచ్చిన వారు అంటే అంతకుముందు మన వాళ్ళ రక్షణ పొందడం లేదా రక్తంలో వాళ్ళు కడగబడలేదా మహాశ్రమలలోనే ఎందుకు కడగబడింటారు అంటే వీళ్ళందరూ బుద్ధి లేని కన్యాకలకి సాదృశ్యం అన్నట్టు సగం సత్యం సమగ్ర అబద్దంలో ఉన్న వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ కాబట్టి వారి మీద ఏరీతిగా ఆ సైతానికి పర్మిషన్ ఇచ్చేడు దేవుడు అన్న విషయాన్ని మనం ఏడవ వచనంలో చూస్తానం అక్కడ ఏడవ వచనంలో వాడు విడిపింపబడిండు అప్పటి బంధింపబడిండు ఎప్పటి నుంచి బంధింపబడి అనేది మనకు తెలుసు కల్వరిశిలలో మన ప్రభు వాణ్ణి బంధించిండు వాడిని చేసాడు ఆ వెయ్యి సంవత్సరంలో దాని తర్వాత ఇంకొక వెయ్యి సంవత్సరాలు మీకు చూపించిన గతంలో రెండు వేల సంవత్సరాలు కరెక్ట్ గా చూస్తే క్యాలెండర్ ప్రకారంగా కానీ మనకు తెలుసు క్యాలెండర్స్ అన్ని మనం ఈ క్యాలెండర్స్ ని ఎందుకంటే ఈ క్యాలెండర్ బబులోన్ క్యాలెండర్ మనం పాటించాల్సింది ప్రభు క్యాలెండర్ అది మనము ఆది మనం చూస్తాము నిర్గమ్మ కాండం పరిణాదం మనం దేవుడు మనకి బైబిల్ ప్ర క్యాలెండర్ వేరేది ఇచ్చిండు కానీ ఆ బైబుల్ క్యాలెండర్ వాళ్ళ ఇష్ట మర్చిపోయి బొబులోను లో చేరకొని పోయినప్పుడు అక్కడ నుంచి నేర్చుకు వస్తున్న క్యాలెండర్స్ ఇవ్వండి ఇప్పుడు కాబట్టి ప్రవచనాలు బగులను క్యాలెండర్ ప్రకారంగా నెరవేరు అందుకు అందరు ఫెయిల్ అవుతా మనకు తెలుసు క్యాలెండర్స్ తారమారైన ఎందుకంటే దేవుడు కాలంలోనూ సాలు తన పెట్టుకున్నాడు కాబట్టి తన బిడలకి వాటిని బయలుపరుస్తాడు ఈ లోకస్లోకి చూపించాడు ఎందుకంటే మనం రక్షింపబడ్డ వరం రకాల కొరకు నాజీ చేయబడి కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నాం కాబట్టి అవి మనకే చూపిస్తాడు అది మనం చేసుకున్న గొప్పతనం కానే కాదు మనల్ని ఎందుకు అంతగా ప్రేమించిండే అది ఆయన ఇష్టం మనం ఏ రూపకంగా స్పెషల్ కానే కాదు మనంతటి మనం ఆ స్పెషాలిటీ పొందుకోలేదు అది ఆయన ఇచ్చింది మనకి రూపాన్ని ఆయన కదా కాబట్టి ఎందుకు సాతాను ఎందుకు చెరల నుండి విడిపింపబడుతున్నాడు వాడిని నిరాధారంగా దేవుడు బంధించి పెడితే వాడు ఎట్లా మోసగిస్తాడు అనేటిదే ఈ రెండు సంవత్సరాల స్టోరీ ఎనిమిదో వర్షాల మనం చూస్తున్నాము భూమి నలు దిశల అందు లెక్కకు సముద్రకు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేటకై వాడు బయలుదేరను కాబట్టి సైతానుడు ఎవరిని పోగు చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా భూమి నలు దిశల జనములను అంటే లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధంనకు పోగు చేటకై వాడు బయలుదేరను అయితే నలు దిశల జనములు అన్నాడు కాబట్టి ఇవి ఖచ్చితంగా ఒక దేశానికి రెండు దేశాలకు సంబంధించింది కాదనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ ఎన్ని కామెంటరీస్ చూసినా మీరు యూట్యూబ్ లో బైబుల్ ఇంటర్నెట్ లో గూగుల్లో టైప్ చేసిన ఇవన్నీ కొన్ని దేశాలకి ప్రతి ప్రత్యేకంగా వీటిని వారి కొరికే సంబోధించినట్లు వాళ్ళు ప్రకటిస్తున్నారు అన్నట్టు కానీ వీళ్ళు చేస్తుంది ఏంటంటే తొమ్మిదో వర్షంలో చూస్తున్నారు ఈ గోగు మా గోగు దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా లేస్తున్నారు వాళ్ళు ఎంటున్నారు లెక్కకు సముద్రం ఇసుక ఉన్నారు అంటే ఈ లోకస్తులు సముద్రము ఇసుక అంటే భూమి మట్టికి సంబంధించింది కాబట్టి ఈ లోకస్తులు ఎవరికి వ్యతిరేకంగా పోగు చేయబడుతున్నారు సైతానే ఈ దేశాన్ని ఈ దేశాలని పోగు చేస్తున్నాడు ఎవరికి వ్యతిరేకంగా అంటే తొమ్మిదవ శ్రీస్తున్నాము వారు భూమి అంతంతటా వ్యాపించి విడతల దండులాగా మనము ఐదవ బూర తీర్పులో తీర్పుకు సంబంధించిన బోధల్లో ఐదవ పూర తీర్పుకు సంబంధించిన బోధలు చూసిన వాటిని మిడతల దండు అగాధ కొరిమల నుంచి బయటకు వచ్చి భూమిని అంతా కప్పిపుచ్చినాయని కప్పివేసినాయని కాబట్టి వీళ్ళంతటా తొమ్మిదవ చూస్తుంటే వారు భూమి అంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును అంటే ఆ పరిశుద్ధుల శిబిరం అంటే క్రైస్తవులకు సంబంధించిన పట్టణం అంటే ఎరుశులేము అది ప్రకృతి సహజమైన ఎరుశలేం కాదు పరమ ఎరుశలేము నేను నిజ్ఞపిస్తా ఉన్నాను నుంచి వాటిని ముట్టడి వేయగా చూడండి నిజంగా పరమయశలం పైన ఉంటే దాన్ని వీడు ఎట్లా ముట్టడి వేయగలడు పరమయశం దేవుని సన్నిధిలో ఉంటది కదా వాళ్ళు పరిశుద్ధుల శిబిరం పరలోకంలో ఉంటే వాడు ఎట్లా ముట్టడి వేయగలడు భూమిదంటేనే ముట్టడి వేయగలడు శిబిరం అంటే స్థలం కదా ఆరాధన స్థలాలు నివాస స్థలాలు లేకపోతే పరిశుద్ధుల శిబిరం అంటే ముఖ్యంగా చర్చ అన్నట్టు ప్రేమైన పట్నం అన్ని కలిపితే చర్చస్ అన్నట్టు కాబట్టి వాటిని ముట్టడి వేస్తున్నాడు వాడు ఎందుకు పర్మిషన్ దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాల దేవుడు ఎందుకు వాడికి అవకాశం ఇచ్చాడు ఆ భూమి అంతటా వ్యాపించి అంటే భూమి మీద ఉన్న వీళ్ళు అని అర్థం ఎవరు చెప్పడా చూడడానికి పరిశుద్ధులే పట్టణమే కానీ ప్రపంచం విస్తరించారు పరిశుద్ధ పట్టణం ఇస్రాన్ దేశంలో ఉంటే భూమి అంతటా ఎట్లా వ్యాపిస్తుంది అనేది రెండు దేశాలైతే ఆ అనేవాడు ఒక ఆధిపత్యం కూడా మనం చూస్తాను గోగుమ్మ గోగు అనేది రెండు దేశాలైతే వీళ్ళు లెక్కకు సముద్రం వల్లే భూమి నలుగు దశలు ఎట్లుంటారు ఏదో ఒక స్థలంలో ఉండాలి కదా వీళ్ళు భూమి అందంతటా ఉన్నారని చెప్తుంది అది తర్వాత పరిశుభ్రల శిబిరం ఎక్కడుంది భూమి అందంతటా వ్యాపించిందని ఉంది అక్కడ వాక్యం అదే రీతిగా ప్రేమేణా పట్నం భూమి ఎంతట ఉంది ఒక్క స్థలమే లేదు ఇస్రాయల్ దేశంలో వాటన్నిటినీ ముట్టడి వేయగా అంటే ముట్టడి వేసి లో మరచుకోవడం అన్నట్టు దేవుడు అట్లా పరిమిషించండి ఎందుకు నేను అనేక పర్యాలు మీకు చూపిస్తా ఉన్నాను ఎప్పుడైతే నువ్వు శరీరానుసారంగా జీవిస్తావో రక్షింపబడి మహాశ్రమలలో నీ శరణాన్ని నువ్వు కోల్పోవలసి వస్తుంది ఎందుకు అంటే ఆత్మ కాపాడబడాల కాబట్టి అది నేను చూపించిన గతంలో అనేక పర్యాలు కోరి పత్రికలో ఆత్మానుసారంగా జీవించేవాడు దాన్ని కాపాడుకుంటాడు శరీరానుసారంగా జీవించేవాడు ఆ ఎందుకు పోగొట్టుకుంటాడు అంటే దేవుని విధాన వాడు అలాగే విడిచిపెడితే వాడి ఆత్మ కూడా పోగొట్టుకుంటాడు అంటాడు కొన పత్రిక రెండో పత్రిక ఆయన శరణి నశింపజేసి వారి ఆత్మని కాపాడుతున్నాడు అనేది అక్కడ ఉంది వాక్యం ఇది వాక్యం దానికి గొప్ప జన సమూహం ప్రపంచం ఏం కాదులే నాకు ధీమాన్ని నమాంతంగా ఎత్తపడతాననేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటా లోకంలో ఉన్న ప్రతి దాన్ని ప్రేమించుకుంటా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ విచిత్రమైన వస్తువులు అన్నింటినీ గానీ ఆహారాలు రకరకాల ఆహారములు రకరకాల దుస్తులు ధరించుకోవడము ఆడంబరంగా జీవించడం అయిపోయింది మతపరమైన జీవితం ఉపవాసాలు పస్తులుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు అనాథాలు విధవరాళ్ళు తాప్యం వీళ్ళు మటుకు గంభీరంగా ఆనందంగా ఆ దేవుణ్ణను సమృద్ధిగా ఆశ్రించిన తినుకుంటున్నాడు ఈ రాత్రి నీ ప్రాణము విడిచిపెడితే నీకేం జరుగుతుంది నా కోటలో సమృద్ధిగా ధనం నింపుకున్నాను నాకేమి కొద్దులేదు అనుకున్నా ఒక ధని కూడా పోయి ఈ రాత్రి నీ ప్రాణము నిన్ను విడిచిపెట్టిపోతుంది అప్పుడు ఏం చేసుకుంటా నీ కోట కాబట్టి ఈ లోకంలో దేని కూడా ఆసక్తిని పెంచుకోవద్దు మనం ఈ లోకంలో ఎంతకాలం దేవుడు బ్రతికింపజేస్తే సమస్తాన్ని ఆయన మహిమార్దంగానే దాన్ని అప్పగించి మనం ముందుకు అందుకే మనం పాట ఆస్తులను యహోవాకు సమర్పించి ఆయన శృద్ధించాడని ఎందుకు ఇచ్చేవాడు అయిననే కాని అది ఎందుకు ఇస్తాడంటే సేవ పరిచర్గా ఎన్ని సార్లు మీకు వాక్యాలను హెచ్చరిస్తా ఉంటాం దేవుడిని ఎందుకు ఆశరించి ఐశ్వర్యాన్ని ఇస్తాడంటే సేవ పరిచయకు వాక్యం లేకపోతే నువ్వేమైతావంటే స్వార్థపరుడు ధనప్రియ ధనాపేక్ష కలిగిన వాడు తయారైతా ఉన్నాడు అట్లైనప్పుడు నువ్వు ఇవన్నీ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు ఎందుకంటే ధనం అంటేనే బెలియాలని వాక్యం ఈ లోకము పాటించాల్సింది క్రీస్తుని కాని అది బెలియాల్ని పూజిస్తుంది అంటే ధనాన్ని పూజిస్తుంది ప్రపంచం అంతటా మనం ధనాన్ని పూజించాం అది మన వెంట పరిగెత్తుకుంటా వస్తుంది ధనం ఎందుకంటే మనం ఆయన మహిమార్థంగా దాన్ని ఆయన మహిమ కొరకు వాడుతున్నాం సేవ పరిచయలో వాడుతాం డబ్బులన్నీ కాబట్టి మనకి సమృద్ధిగా జోడిస్తానే ఉంటాడు ఈ సత్యం అర్థం కానీ డబ్బుల కొరకు బాధపడతానే జీవితాంతం అయితే ఎందుకు వీళ్ళని మోసగించాలా వారిని ఎందుకు మోసపరచాలా గొప్ప జన సమూహాన్ని ఎందుకు మోసగించాలా అంటే ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి తెసంగా పత్రికలో ఎందుకు వాడు మోసగించటకు విలువబడండి రెండవ తెశ పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం చూడండి రెండవ తెశ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం తొమ్మిదవ వచనంలో చూడండి దాని చూస్తాము నశించున్న వారు తాము రక్షింపబడటై సత్య ఇక్కడి దీన్ని హైలైట్ చేస్తున్నా సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి వారు సుఖంగా ఉన్న కాలంలో వారికి ఈ సత్యాన్ని వారు ప్రేమించలేకపోయారు అవలంబించడం అంటే జీవితాంతం దాన్ని పాటించడం అన్నట్టు దాన్ని అవలంబించకపోయి గనక వారి రాక అబద్ద విషయమై సమస్త బలంతోను నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కారములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను ఇది కూడా సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉండనంట ఎందుకు మోసపోయిన వీళ్ళు అద్భుత కాలంలో స్వశతాలు అన్ని కానీ వాళ్ళు ప్రేమించింది దేన్ని అబద్దాన్ని ఇందుచేత చూడండి కూడా పదకొండు వర్షం ఇందుచేత సత్యం ను నమ్మక దుర్నీతి ఎందు అభిలాష శిక్షావిధి పొందుటై అబద్ధంను నమ్మునట్లు మొత్తం సెలెక్ట్ చేస్తున్నా చూడండి అబద్ధంను నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు విశండ్రాగు మాగోగులు అనేటివి రెండు ఆ మతపరమైన గుంపులు ఒకటి సాతాను సర్పము ఇంకోటి తేళ్లు భూమిని అంతా తేళ్లు కప్పేస్తాయి అన్నాడు దండు ఉమాన రీతిగా తేళ్లకు సంబంధించి అవన్నీ తినేస్తాయి తేళ్ళన్ని తినేస్తాయి కాబట్టి దేవుడు ఈ మోసపు అబద్దము నమ్మునట్లు మోసం చేయి శక్తిని వారికి పంపుతున్నాడు అంటే మోసం చేయి శక్తి అంటే చెప్పండి దాని చూసినాం మనం ప్రటం అపవాది సాతానుడు వాడేం చేస్తున్నాడు గోగు మాగోగులనే రెండు గుంపులన్నీ లేవనెత్తి వారిని ఈ లోకము నలుగు దిక్కుల భూమి నలుదిక్కులు పంపిస్తాడు వాళ్ళందరూ ప్రపంచంలోండే మతపరమైన మనుషులందరూ మోసపోలాగన ఏ రీతిగా మోసపోతున్నట్టు నేను చూపించిన ఎన్ని మన రికార్డింగ్ ఆ గళితు రాష్ట్ర పత్రికల దయ్యముల బోధ అదే రీతిగా ప్రటన గ్రంథము ఏడు సంఘాల గురించి ధ్యానించిన కాలంలో నేను చూపించాను వాళ్ళు ఏ రీతిగా మోస బోధ చేత మోసపోయినరు పీలామ బోధ ఏదో నేను చూపించిన దాని తర్వాత మూడవది నికోలైతుల బోధ చేత మోసపోయినరు అని తర్వాత నాలుగవది యజబేలు బోధ అని ఉంది నాలుగు రకాల వాక్యాలు చేత వాడు మోసగించాడు మనుషులు అవే సత్యం అనుకున్న దాన్ని నమ్మి మోసపోయినట్టు దేవుడు ఎందుకు మోసపుచ్చినట్లు మోసపోనట్లు వారిని ఆ యొక్క మోసం చేయి శక్తికి అప్పగించాడు అబద్ధం నమ్మేటట్లు అంటే వాళ్ళు ఏ రోజు కూడా సత్యం ప్రకటించినప్పుడు ప్రేమించలేదు కాబట్టి అందుకే పదమూడవ ప్రభు ప్రేమించబడిన సహోదరుల ఆత్మ మిమ్మల్ని పరుశుధపరచట వలన మీరు సత్యం ను రక్షణ పొందుట దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను కాబట్టి ఆయన మనల్ని ఎట్లా ఏర్పరచుకుంటాడంటే నువ్వు ప్రేమించిన ఆయన ని ప్రేమించిన మొదట ఆయనని ప్రేమించండు మనం ప్రేమపడవారం పరుషుధ ఆత్మ పొందుకున్నాం కాబట్టి మీరు సత్యంను నమ్ముట వలన కాబట్టి వేరుపరచబడ్డ వాళ్ళు వీళ్ళు సత్యం ను నమ్మే వాళ్ళు వీళ్ళు ఏర్పరచుకుంటే దేవుడు ఎవడైతే సత్యాన్ని నమ్ముతాడో ఎవడైతే సత్యాన్ని స్వీకరిస్తాడో దేవుడు వాడిని ఆది నుండి కాపాడుతూనే ఏర్పరచుకుంటేనే ఉంటాడో రక్షణ పొందేటకు దేవుడు కాబట్టి పద్నాలుగోషాలు మీరు మీరు ఈలాగునా అంటే సత్యం ప్రేమించలాగన రక్షింపబడి మన ప్రభుత్వ యేసుక్రీస్ యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మేము అంటే అపోస్ల బోధ గురించి మాట్లాడుతుంది ఇక్కడ అపోసుల బోధల ఉంటే మీరు ఏసుక్రీస్తు యొక్క మహిమను పొందుకుంటారంట ఆయన మహిమ పొందుకుంటే మీ ఎదుట దుష్ట నిలబడగలవా నిలబడలేవు కాబట్టి ఈ గోగు మా గోగుల గురించి మనము దీర్ఘంగా ధ్యానిస్తా ముఖ్యంగా ఏసు గ్రంథంలో ఈ దేశాలు ఎట్లా పుట్టినది ఎంతో బాగా ఇక్కడ రాయబడ్డాయి ముప్పై ఎనిమిదో అధ్యాయులు చూస్తున్నాం మరి రహోవాకు నాకు ప్రదేశమే ఇలాగ సెలవుచ్చింది నరపొచ్చిన మాగోగు దేశపు వాడకు గోగు అంటే గోగు అనేవాడు ఒక లీడర్ అయితే ఏ దేశానికంటే మాగోబు దేశానికి మాగోగు దేశం అనగా ఏంటి అంటే రోషునకును మెషకు నకును తూబాల్ నకును అంటే ఈ గోగు అనేవాడు ఎన్ని దేశాలకి అధిపతి అంటే మాగోగు అనే దేశము తర్వాత రోష దేశము మెషక్ దేశము తూబాల్ అనే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి పుట్టినాయి అంటే ఒక బైబిల్ హిస్టరీలో నేను చూస్తా ఉన్నాడు అది మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఇప్పుడు నేను సార్ చూడండి ఇది మీకు కనిపిస్తుందా లేదా పలు రకాల దేశాల గురించి ఇక్కడ ఒక టేబుల్ ఉంది అయితే వీళ్ళందరు ఎవరు అంటే నోవాహు యొక్క సంతానం అని ఇక్కడ చూడండి నోవా నోవాహు యొక్క సంతానం ఎవరు వాళ్ళు షేము హాము యాపతులు అయితే షేము సంతానం కింద ఉంది ఇక్కడ యాపాము సంతానం మధ్య ఉంది యాపేత సంతానం చివరికి ఉంది యాపేత సంతానం చూద్దాం ఫస్ట్ తర్వాత హాము షేమ్ సంతానాలకు వస్తాము యాపేతు యాపేతు అంటే ఎవరంటే ఆర్యన్లు అని ఇక్కడ ఆర్యన్ రేస్ అని ఉంది అంటే ఆర్యులు అంటాం ఆర్యులు అనగానే ఇండియా కదా చాలా మంది తెలియదు ఆర్యులు అంటే యాపేత సంతానం అని షేము అంటే ఆసియా ఖండా ఖండానికి సంబంధించిన వాళ్ళు హాము అంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వాళ్ళు యాపేతు అంటే యూరోప్ ఖండానికి సంబంధించిన వాళ్ళు అంటే యూరోప్ ఖండానికి సంబంధించిన వాళ్ళని ఆర్యన్లు అంటారు ఆర్యులు అంటారు అయితే ఈ ఆర్యులు మళ్ళీ ఇండియా ఎట్లొచ్చి ఉత్తర ఉత్తర దిక్కులో ఉండే ప్రజలందరూ ఆర్యన్ ఆర్యా సర్యలు అంటారు దక్షిణ బాంగ ఉండే వాళ్ళని ద్రవిడులు అంటారు మన దేశంలో ముఖ్యంగా అయితే కానీ యూరోప్ లో ఉండే వాళ్ళని ఆర్యన్స్ ఆ రోజున యాపేత సంతానం ఇక్కడ చూడండి యాపేత సంతానం ఇక్కడ మాగోగుందా ఆ కాలంలో మాగోగు ఈ రోజు వాటి ఆ దేశం పేరు స్కితియన్స్ అంట అదే రీతిగా మదై అంటే మాదియులు యవాన్ అంటే గ్రీకు దేశస్తులు వీళ్ళంతా ఎవరంటే యాపేతు కుమారులు గోమేర్ అష్కెనాజ్ రిఫ్తా రిఫాత్ తొగర్మ అంటే ఈ రోజు ఆర్మీనియా అనే దేశం ఉంది తొగర్మ అంటే ఆ దేశం అని చెప్తుంది ఈ వాక్యం అదే రీతిగా రకరకాల పేర్లు ఉన్నాయి తాషిష్ ఈరోజు ఆ దేశం పేరు కిట్టిము అంటే సైప్రస్ అనే దేశం అదే రీతిగా తూబాలు మెషక్ తిరాస్ అనే దేశాలు ఇవన్నీ పేర్లు అదే రీతిగా ఇప్పుడు చూడండి హాము సంతానాన్ని చూస్తున్నాం హాము సంతానాన్ని తురేనియన్స్ అంటారు దాని తర్వాత అంటే ఇథియోపియా అట్లనే చూడండి హావిలా అంటే అరేబియా దేశం మనకు తెలుసు హావిలా గురించి మనం బైబిల్లో రామా అంటే పర్షియన్ గల్ఫ్ అదే రీతిగా షేబా దేశము ఇట్ల పేర్లు ఉన్నాయి పేర్లు నిమ్రోజ్ నిమ్రోజ్ కూడా ఒక హా హాము సంతానం చేసిన వాడు కదా కూసుకి అంటే కూసు తర్వాత కూష్ ఇథియోపియా దేశం ఈరోజు అంటే ప్రతి దేశాలు పాత పాత నిబంధన కాలకు పేరులు ఇవన్నీ వీటి ఇవన్నీ మీరు తిరిగి తిరిగి బైబిల్ లో చూస్తుంటారు ఉదాహరణకి మిజ్రాయిల్ అంటే ఐగుప్తు ఐగుప్తు దేశ పాత పేరు మిజ్రాయిల్ మిజ్రాయిం ఎవరు అంటే హాము సంతానం ఐగుప్తు ఎక్కడ ఉందంటే ఈరోజు ఆఫ్రికాలో ఉంది అదే రీతిగా చూడండి లెహీమ్ హామ్ సంతానం లిబియా కస్లు హైట్స్ అంటే ఫిలిస్తీయా కప్తోరియులు అంటే క్రీటు క్రీట్ ద్వీపానికి సంబంధించిన వాళ్ళు ఫిలిస్తీలు తర్వాత ఫుట్ అంటే మళ్ళా లిబియా పేరు తర్వాత కనాన్ ఇప్పుడైతే లేదు కనానీయులు అందరినీ నిర్మూలించుంటారు తర్వాత సీదోనులు హిత్యులు ఎబుసియులు అమోరియులు గిరిగశీయులు హివీయులు అర్కియులు ఇవన్నీ మీరు ఎక్కడ చూస్తారు వీళ్ళందరూ ఇసల్పల్లకి వ్యతిరేకంగా వచ్చారు కదా హిత్తియులు సీదోనియులు యజబెలు సీదోను దేశపురాణి రాజు కుమార్తె కదా ఊహించుకోండి సీదోన్ హిత్యులు అంటే ఆవిద్ బి పెళ్లి చేసుకుంటాడు ఆమె హిత్ రాళ్ళు అంటే హాబు సంతాపి నుంచి వచ్చినారు స్త్రీ కాబట్టి హిత్యులు ఎబుశీలు అమోరీలు గిర్గశీయులు హివీయులు వీళ్ళందరూ ఇసల్ వ్యతిరేకం అంటే హాబు సంతానము ఎప్పుడు ఇక్కడ ఉంటుంది షేము అంటే పెద్ద కుమారు సంతానానికి వ్యతిరేకం ఇసల్పల్ హా షేము సంతానం తెచ్చిన వారు ఇండియా కూడా షేము సంతానం కానీ ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వస్తున్నాం మనము ఐరోపా ఖండం ఐరోపా ఖండము ఇసల్పల్లికి వ్యతిరేకంగా ఉంది అంటున్నారు ఈ వాక్యం ప్రకారం ఎందుకంటే వాగోగు బదాయి ఇవాళంతా తూరు మన పేర్లు తూపాలు మెషకు ఇవన్నీ ఈ దేశాలు ఇసల్ పల్ల మీదకి వ్యతిరేకంగా లేచొస్తున్నాయి అదే రీతిగా ఒకేసారి ఈ హాంగు సంతానం కూడా ఇసల్ పల్ల మీదకి వ్యతిరేకంగా వస్తుంది ఈ బైబుల్ స్టడీస్ అలా ఈ రీతికి చూపిస్తున్నారు కానీ మనం గతంలో వీటన్నింటినీ చూసినాము యాక్చువల్గా బైబుల్ స్టడీ ఉంటే మటుకు మనం బహుదీర్ఘంగా వీటన్నింటినీ చూపించని ఆన్లైన్ వీటన్నింటినీ చూపించడం కొంచెం కష్టమే అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైతే హాము సంతానం అంతా ఇస్త వ్యతిరేకం ఎందుకంటే హాము సంతానము శారీరకమైన సంతానము ఆ ఎక్కువ పాపపూరితమైన జీవితం జీవిస్తున్న సంతానాలు ఇవన్నీ ఇమ్రావంతా తన సొంత తల్లిని వివాహం చేసుకున్నట్లు మనం చరిత్రలో ఎందుకంటే కణాను విధానం హాము సంతానం ఎట్లా వచ్చిందంటే అక్కడి నుంచే బయటకు వచ్చింది అదే విధానంగా బయటకు వచ్చింది అన్నట్టు జీవితం నుంచి నేర్చుకుంటాం మనం అట్లనే జీవించాడు హాము కూడా అట్లనే జీవించాడు రూబేన్ కి చాలా సంబంధం ఉంటది నేను రెండు సంవత్సరాల నుంచి ఎవరు చూపించాను నేను జవాబు ఈరోజు ఇచ్చేసాను కాబట్టి రూబేను హాము ఒకటే పాపపు జీవితం జీవించిన వాళ్ళు అందుకు రూబేను కూడా శపితమైన తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడని చూపించడం కానీ వాటికి సంబంధించిన ఆత్మీయ సత్యాలు రూబేను అంటే ఆత్మీయ సత్యాన్ని నేను గతంలో చూపించిన మీకు ఆ పన్నెండు గోత్రికులు ఆత్మీయంగా ఉన్న ఆ గోత్రికలు ఆత్మీయంగా మారిపోయారు ఈరోజు వాళ్లే లక్ష నలభద్ నాలుగు వేల మంది కానీ బైబిల్ కామెంటరీ ఇంకా షర్ణికంగా ఉన్న ఇస్ పల్లి దేవుడు స్పెషల్ గా రక్షించుకుంటాడు అని వాళ్ళు ప్రకమ గంధం ఏడవ అధ్యాయాన్ని చూపిస్తా కానీ ఏడవ అధ్యాయంలో అన్ని క్రైస్తవులకు సంబంధించిన అంటే ఏసుపెంట్ సొంత రక్షంగా స్వీకరించిన ఆయన కొరకు సంపూర్ణంగా ప్రత్యేకంగా జీవిస్తున్న లక్ష మందికి సంబంధించిన బోధ అది ఎక్కడ తెలుసుకుంటామంటే ఆ పన్నెండు గోత్రాల తర్వాత చివరికి చూపిస్తారు వీళ్ళందరు ఎవరంటే వీళ్ళందరూ అనిజీలు వీరి నోటా ఎటువంటి అబద్దం లేదు అని అక్కడ చెప్పబడుతుంది అప్పుడు తెలుసుకుంటాము వీళ్ళు క్రైస్తవులని అంతవరకు ఈ లోకస్థలం కూడా తెలుసుకోరు క్రైస్తవులు అసలే అది నువ్వు నేను చూపిస్తే గాని కాబట్టి ఈ దేశాలు అన్ని ఏరీతిగా ఆ గతంలో ఇస్రాయల్ దేశాల మీద కానీ భవిష్యత్తులో అంటే ఈరోజు ఆత్మీయంగా మారిందని నేను చూపించిన కాబట్టి ఆత్మీయమైన ఇస్రాయల్ మీద ఈ దేశస్తులందరూ ఎవరు అంటే ఈ దేశస్థులందరూ అంటే పలాని దేశమనిగాక ప్రపంచ పద్దట దశల నుంచి సర్పంలు తేళ్లు గొప్ప జన సమూహం మీద పడితే అది సీక్రెట్ అది రెండు నుంచి నేను చెప్పిస్తున్నా ఇవన్నీ గతించి పాతగా గతించే సంస్థ కృతయి అయితే ఇక్కడ యాపేతు సంతానము ఆర్యుల సంపాదన సంస్థానం అని రాయబడింది ఆర్యన్ రేసన్ ఇంగ్లీష్ లో నేను ఇది చెప్పేసి వాక్యాన్ని క్లోజ్ చేస్తే రోజుకి ఈ ఆర్య ఆర్యులు లేక ఆర్యన్ తెగకి సంబంధించిన వాళ్ళు అని చెప్తాం అయితే ఇండియా ఆర్యన్లు ఎట్లొచ్చిండ్రు అసలు ఇండియన్స్ అంటే షేమియులు కదా భారతీయులు అంటే షేమియులు ఆసియా ఖండము షేమ అంటే ఆసియా ఖండం ఇండియా ఆసియా ఖండంలుంటే ఈ ఆర్యన్లు మన దేశంలో వచ్చి వాళ్ళు స్థావరాలు స్థాపించుకున్నారు యూరోప్ అంటే యాపేత్ గోత్రం అంటే యూరోప్ కు గోమేరు అంటే రష్యా సారీ జర్మనీ ఇట్లా అన్ని పేర్లున్నాయి ఇక్కడ గోబెర్ అంటే జర్మనీ అని అట్లనే మాగోవ్ అంటే స్కిథియన్స్ అంటే ఎక్కడంటే రష్యా ప్రాంతంలో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ యూరోపియన్ దేశాలు ఇవి సైప్రస్ యూరోప్ లో ఉంది అట్లా త్యూబాలు యూరోప్ లో ఉంది మెషక్ అంటే మాస్కో అంటారు ఒక చెప్పాలంటే ఈ దేశాలన్నీ యూరోప్ లో ఉన్నాయి కానీ అంటే యూరోపియన్స్ ని ఆరియన్స్ అంటాము మళ్ళీ వీళ్ళు మన దేశానికి వస్తే ఆర్యలు ద్రవిడులు అంటారు ఇండియాలో ఉత్తర దిక్కు ఉన్న వాళ్ళందరినీ ఆర్యన్లు అంటారు ద్రవిడ దిక్కు అంటే దక్షిణ భాగంలో ద్రవిడ అయితే దక్షిణ భాగంలో ఉన్న అసలైన భారతీయులు ఉత్తర దిక్కు వారు అసలైన భారతీయులు కాదనేసి కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కానీ మనము అటువంటి బోధలకు పోరు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డ మనుషులే కదా మనం అటువంటి స్థానం తీసుకోవాలి పొజిషన్ తీసుకోవాలి ఎప్పుడన్నా మనుషుల వస్తే అయితే నేను కొంతకాలం కిందట ఒక న్యూస్ పేపర్ మన డకగ్నానికల్ న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ చదివిన అది ఏంటంటే మన హబ్సి కూడా దాటినాక మీకు అందరికి అనే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది సెంటర్ ఫర్ మాలిక్యులర్ అండ్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని ఇది గవర్నమెంట్ స్థాపించిన సంస్థ అందులో ఈ డిఎన్ఏ టెస్ట్లు బ్లడ్ శాంపుల్స్ ఇవన్నీ తీసుకుని ఏ ఏ పోవకు చెందిన వాళ్ళు మనుషులు అవన్నీ స్టడీ చేస్తుంటారు అన్నట్టు అయితే హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలో ఒక ఆర్టికల్ నేను జరిగిన ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలో ఉండే అందరు మనుషుల డిఎన్ఏలు వాళ్ళు సేకరించి జమ చేసి పెట్టినట్ట అంటే ఎవరెవరు ఏ తెగ నుంచి పూర్వీకుల నుంచి వచ్చారు వాళ్ళు ఆల్రెడీ జమ చేసి పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకు చేసి పెట్టుకున్నది చాలా మందికి అర్థం కాదు ఇవన్నీ చూడండి దుష్టుడు మొదటి నుంచి ఏ రీతిగా ఇవన్నింటినీ వాడు మనుషులలో ఎందుకు అనేది మనం అర్థం చేసుకోదా ఈ లోకమంతా వాడి ఆధీనంలో ఉండేది అందరు వానికి వ్యతిరేకంగా ఉండకుండా వాడు వాళ్ళందరినీ జమ చేసుకుంటున్నాడని కానీ దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా ఈ లోకస్థులతో కలిసి ఉండరు అందుకే వాడు మన మీద వ్యతిరేకంగా ఉండడు అన్నట్టు మనల్ని మోసగించిన ఎంతో కానీ వాడి మోసాన్ని మనం ఎప్పుడు బయట పెడుతున్నాం కాబట్టి వాడికి అర్థం ఎట్లా మనల్ని తొక్కాలని కానీ ఉల్టా మనమే వాడిని తొక్కుతున్నాం వాడి అనుచరు తొక్కుతున్నాం కాబట్టి ఈ ఆర్యన్లు అందరు ఎవరు అంటే యాపత్ సంతానము లేక యూరోప్ ఐరోపా ఖండానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళంతా పొడుగుగా తెల్లగా ఉంటారు అందుకే నార్త్ ఇండియన్ సింగ్ చూడండి బహు పొడుగుగా తెల్లగా ఉంటారు వాళ్ళ ముక్కులన్నీ పొడుగ్గా వారి కండ్లు కొంత పిల్లి కళ్ళ లాగా లేక బ్లూ ఐస్ లాగా అనిపిస్తూ ఉంటాయి నేను కూడా వ్యతిరేకంగా మాట్లాడతాను గానీ అట్లా ఉంటారు అయితే ఆర్యన్ లకి ద్రవిడ్లకి పాడదు అది మనకు తెలిసిందే బైబుల్ ఉత్తర దిక్కు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు ఉత్తరంలో ఇస్ పల్ ఉంటే దక్షిణంలో యూదాగోత్రం రాజ్యం పరిపాలన చేస్తారు వారిద్దరు పడదు ఎప్పుడు కూడా ఈ గోడ ఉత్తర దిక్కు ఉత్తర భారతీయులకి దక్షిణ భారతీయులకి పాడదు వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకోరు వీళ్ళు వాళ్ళని పెళ్లి ముఖ్యంగా ఉత్తర భారతీయులు ఉద్యోగ స్థలాలలో ఆధిపత్యం వహిస్తూ ఉంటారు దక్షిణ భారతీయులు వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటారు అది నేను గమనించిన సరే ఎట్లయితేనేముంది మనం నేర్చుకోవాల్సి ఏంటంటే ఈ ఆరియన్ లో యూరోప్ నుంచి మన ఎట్లొచ్చి స్థాపించ స్థిరపడించు అనేది రెండు వేల సంవత్సరాల క్రితం చరిత్ర అయితే యూరోప్ అంతా ఆ మరీ ఏమంటాను రెండు వేల సంవత్సరాల క్రితము అందుకే మనము పౌలు కొన దేశాంగానికి రాష్ట్ర పత్రికల చూస్తాం అవన్నీ యూరోప్ కండాలే కదా యూరోప్ దేశాల వాళ్ళు బహు కఠినంగా ఆ ఏమంటాం మృగాల లాగా జీవించటం అన్నట్టు మనుషులు ఆ రోజుల యుద్ధానికి పోవడము చంపడము చదువు ఒక దేశాలలో చెలబడి వాళ్ళందరినీ స్వాధీనపరచుకొని బహు భయంకరంగా జీవించేవాళ్ళు అయితే అవి తప్పించుకొని పలు రకాల దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు విన్ను అట్లా మన దేశానికి చాలా మంది వచ్చి సెటిల్ అయిపోవత్సరం క్రితం అయితే ఇది ప్రూవ్ చేశారు అంటే ఈ సిసిఎంబి అనే సంస్థలుంటది వాళ్ళు ఈ ఆర్యులు అంటే ఉత్తర ఉత్తర భారతంలో ఉన్న వారి రక్త శాంపుల్స్ తీసుకుని దక్షిణ భారతీయుల శాంపుల్స్ తీసుకుని వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాకు పంపించారు ఈ అమెరికా సంస్థ హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చేసిందంటే ఈ బ్లడ్ శాంపుల్స్ ని చెక్ చేసి ప్రపంచంలో ఈ బ్లడ్ శాంపుల్స్ ఇంకా ఎవరికన్నా ఉన్నాయా అని టిఎన్ఏ టెస్టింగ్ చేస్తే ఉత్తర భారతీయుల బ్లడ్ ఐరోపా ఖండానికి సంబంధించిన వారి బ్లడ్తో కలిసింది అంటే జర్మనీ ఫ్రాన్స్ అటువంటి దేశాల వాళ్ళ బ్లడ్తో కలిసి అయితే దక్షిణ భారతంలో ఉన్న ద్రవిడుల బ్లడ్ శాంపుల్స్ ప్రపంచంలో ఎవరితో గడవలేదు అన్నట్టు ఇది ఒక విధానం కనుకున్నాను సరే ఇవన్నీ మోసంతో కూడింది ఎందుకంటే మనుషులను విడదీసే బోధాలు ఇవన్నీ మనుషులను విడుదల తీసే సైన్స్ అన్నట్టు సైన్స్ దేవుడి తను కలపాల మనుషులం గానీ సైన్స్ దేవుడికి బిరుదే అది మోసం అన్నట్టు అది మ్యాజిక్ అన్నట్టు లూసిఫర్ నుంచి వచ్చింది అన్నట్టు కాబట్టి మనం వాటిని నమ్మద్దు పాతదిగా తీసే సంస్థ ఏ తగిన సంబంధిస్తే ఏ ఏ దేశస్తులకు సంబంధిస్తే నువ్వు ఆర్యుని వైత నేను రాక్షింపబడితే గ్రీసు దేశేదే లేదు రాక్షింపబడ్డతే ఆర్యుడు అని ద్రవిడు అని భేదమే లేదు అయితే ఆ సిసిఎంఈ వాళ్ళు ఒక ముఖ్యంగా వాళ్ళ ఆ స్టడీలో నేను స్టడీ దాంట్లో వాళ్ళు ఏం చూసారంటే ఈ కులము డిఎన్ఏల కులముందా అంటే అలాని కులానికి సంబంధించిన డిఎన్ఏ ప్రత్యేకంగా ఉంటుందా ఉదాహరణకి బ్రాహ్మణుల డిఎన్ఏ ఆ డిఎన్ఏ ప్రత్యేకంగా ఉంటదా రావణువుల కొరకు ఒక స్పెషల్ డిఎన్ఏ వేరే కులాల వారికి ఒక డిఎన్ఏ ఉంటుందా అని వాళ్ళు టెస్ట్ చేశారు చేస్తే ఏ కులానికి వర్తించని డిఎన్ఏన్ఏకి కులానికి ఏ సంబంధం వాళ్ళు రుజు పరిచారు కనీసం మంచి పని చేశారు అన్నట్టు కులాలుకి రక్తానికి ఏమి సంబంధం లేదని డిఎన్ఏ రక్తాలకు సంబంధం కానీ కులాలకి లేదని వాళ్ళు రుజు కాబట్టి కులము అనేది అదొక మోసకరమైన ప్రపంచం దాంట్లో చిక్కబడ్డ వారు ఎప్పుడు బయటికి రాలేరు కాబట్టి కులాన్ని విడిచిపెట్టాల్సిందే మనం ఎందుకంటే ఏసు స్వీకరించాక కులాన్ని పట్టుకుని ప్రాకులాడితే మటుకు నీకు బహు కష్టమే ఉదాహరణకి పెళ్లిన విషయానికి ఇస్తాం పట్టుకొని ప్రాకలాడుతున్న ఒక సేవకు నింద తి సాయంత్రం కలిసి ఉండారు ఆయనకి పది సంవత్సరాల కింద చెప్పిన కోమిటి కులం ఎగ్జిని కానీ కోమిటి కులంలో ఉన్నవాడే వస్తే నా కూతురికి పెళ్లి చేస్తాను పది సంవత్సరాలు లేట్ చేసిండు ఇప్పుడు థర్టీ ఫైవ్ అమ్మాయికి ఓ రోజు ఆ పాప కలిసిందన్నా మీరు అయం సేన అన్న బాగున్నాడు నేను చేస్తా మీరు ఏంటి చాలా కాలం అయింది అంటే ఏం చేసినట్టే పెద్ద పెద్ద చదువు అది అమ్మాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ పెళ్లి చేసుకోలేదు ఎందుకు అంటే మా నాయన పోమట్ల నుంచి రక్షణ పొందిన వాడు వస్తేనే పెళ్లికి ఇస్తాను అంటున్నాడు పోంగట్ల చాలా తక్కువ ఉంటే రక్షణ పొందిన వాడు ఎందుకంటే పోగ్టోళ్ళు దేవుణ్ణి స్వీకరించడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు చేసేది బిజినెస్ బిజినెస్ లంతా మోసం ఉంటుంది వాడు కాబట్టి పోమట్లు చాలా తక్కువ రక్షణకు వస్తారు బ్రాహ్మణులైనా రావచ్చే కానీ పోమట్లు చాలా తక్కువ ఉంటారు రక్షణకు వచ్చిన వాళ్ళు మనకేం వ్యత్యాసం లేదు ఎవరైనా ఒకటే మనకి దేవుని దృష్టిలో అందరినీ దేవుడు తయారు కానీ కులం పట్టుకుని తయారు చేసుకున్నాడు అదే దృష్టి నీ ప్రేరేపడ మనుషులు విడగొట్టేవాడు కాబట్టి కులం పేరట విడగొట్టిండు కానీ రక్షిపడ్డ వాడికి పొలం లేదు కులం కొట్టి వేయబడింది కాబట్టి నువ్వు ఆలస్యం చేయందుల పెళ్లి కులం పేరట లేదు కృష్ణాత్మ తప్ప దాన్ని విడిచిపెట్టి బయటకు వస్తేనే సమరయ్యలు సమరయ్యలు అంటరానికి వారు కదా వాళ్ళు ఏ స్వయం దగ్గర నీళ్ళ దగ్గరికి పోయడా ఆయనతో సంభాషించడా లేదా పౌలు అంటరాన్ని వాళ్ళ దగ్గర ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించాలి బైబిల్లో ఎప్పుడు రెండు వేల సంవత్సరం క్రితం ఉంది మన దేశాలను కాబట్టి వాడు ఏ తెగకి సంబంధించిన వాడు గాని ఏ దేశానికి సంబంధించిన వాడు గాని అందరూ దేవుని స్వరూపంలో సూచించబడ్డ మానవులే కాబట్టి మనం ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు ఈ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కాబట్టి ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాలి ఇవి ఎందుకు వ్యస్థాసాలు వచ్చినాయి బాగా అర్థం చేసుకోండి హాము సంతతి ఎప్పుడు క్షేమ సంతతికి యాపిత సంతతికి విరోధం ఎందుకంటే హాము జీవన విధానము బహుశపితమైన జీవన విధానం కొడుకుని శపించక నోవాహు కొడుకు అంటే మనముని శించిడు కూశిని కూసి శపితమైన వాళ్ళని చేసింది తప్పు హామైతే కూసిని ఎలా శప్పించు ఎందుకంటే పురుషుడు ఎట్లా పుట్టిండి అనేది అదొక రహస్యం మీకు అవకాశం వెతుక్కోండి మనం ఓపెన్ గా చెప్పలేము ఎందుకంటే జీవితం నో కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడం వాళ్ళ మనిషి మనల్ని ముద్రిస్తారు మీకు ఇష్టమంటే మీరు వెతుక్కోండి నేను ఇక్కడికి ఒక వాక్యం పంపిస్తున్నాను ఇవన్నీ ఆత్మీయమైపోయినాయి హాము సంతానము ఆత్మీయమైపోయింది ఆ యాపత సంతానం ఆత్మీయమైపోయింది శేము సంతానం ఆత్మీయమైపోయినాయి ఇవన్నీ ఆత్మీయ ప్రపంచాలు ఒక్కొక్క సంతానం ఒక్కొక్క ప్రపంచంలో ఉంది రచ్చి అవన్నీ కలిసి ఆత్మలో పోరాడుతున్న ఇదే ఆత్మీయ పోరాటం ఈ దేశాలు హాము దేశాలు యాపత్ దేశాలు రెండు కలిసిపోయినాయి కలిసిపోయి షేము మీద పడుతా ఉంది ఆత్మీయ స్థితిలో హాము సంతానం యాపతి సంతానం హాము సంతానం ఆ ఏ రీతిగా దగ్గర జేమ్స్ ఆన్ నంబర్స్ లేవు గానీ హాము సంతానం మటుకు పవిత్రమైన జీవితం కాబట్టి హాము సంతానము సర్పానికి సాదృశ్యం యాపిక సంతానము తేళ్లకి సాదృశ్యం దోచుకునేవి కాబట్టి ఈ రెండు సంతానాలపై సర్పము తేళ్లు కలిసి గొప్పచన సమూహమైన క్షేమ సంతానం పడుతుంది ఇదే గోగు మా సంబంధించిన యుద్దం ఈ టీచింగ్స్ మీకు ఏ పుస్తకాలలో ఉండవు ఏ ఇంటర్నెట్ లో ఉండవు కానీ వచ్చింది బ్రదర్ నువ్వు స్పెషల్ అంటే నేను స్పెషల్ అని ఎప్పుడు చెప్పను ఆత్మీయ ప్రపంచాలకి అడుగు పెట్టిన వాడు వీటిని వెతుకకుండా బయటకు వస్తావా మీరు క్రీస్త కూడా లేవన్న వారైతే పైన వాటిని చూడాలి ఎందుకంటే ఇవన్నీ పైన ఆత్మలో ఉన్నాయి ప్రపంచ పరలోకంలో ఇవన్నీ నిజ వాటి నీడలే ఈ లోకంలో ఉన్నాయి ఇండియా ఒక నీడ నిజ అనే ఇండియా పరలోకంలో ఉన్నది అది అక్కడ బంధించబడింది దాన్ని విప్పితే గాని ఇక్కడ విప్పబడదు దుష్టాత్మలు దేశాన్ని విడిచిపెట్టి పోవాలా ఈ దేశ అసలు అంతా నువ్వు ఎంత కష్టపడి కోర్టులు కోట్లు సువార్త ప్రకటించినా గానీ కాదు ఆ లోకంలో పోయి ఈ దేశాన్ని ని వేసిన దుష్ట శక్తుల నుంచి దాన్ని విడిపించుకోవాలంటే అటువంటి సేవకులు ఎవరు లేడు ప్రార్థన చేయగలవా ఉపాసంతో అటువంటి శ్రేష్టమైన సేవ ఈ సృష్టిలో ఎవరు చేయలేదు ఇక మీదట ఎవరు చేయడు నీకు అనుగ్రించబడితే నువ్వు చేయగలవా ఉపాసలుండి దేశాన్ని విడిపించుకోగలవా దుష్ట శక్తుల ఆకాశ సమూహాల చేతులలో ప్రధాన చేతిలో ఈ దేశం చిక్కబడింది దీన్ని వాటి చేతులకెళ్ళి విమోచించుకోవాలంటే ఎంతగా ఉపాస ప్రార్థన చేయాలి మనం తేడా చూపిస్తాడు ఏ రీతిగా విమర్శింపబడింది దేశం ఎప్పుడైతే అది విమర్శించబడుతుందో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఓ ఉపా జనము దేవుడిని తీర్చుకోవడం ఈ దేశంలో అంత మిషనరీలు వాళ్ళ జీవితాలు త్యాగం చేసారు సేవకులు వాళ్ళ త్యాగం చేసినారు కానీ ఈ రోజు కూడా టూ పర్సెంట్ అంటే వందకి రెండు ఇద్దరే ఈశ్వరుడు విమర్శించేవాళ్ళు కానీ ఈ ముస్లింలు వందకి పద్నాలుగు మంది వందకి పద్నాలుగు నుంచి పదహారు మంది వాళ్ళకి నీకు తేడా తక్కిన వాళ్ళు జైన్ మతస్థులు ఇస్లా మన హైందర్త మహాయి మతస్థులు బుద్ధిస్టులు హేతువాదులు అందరు కలుసుకుంటే అరవై శాతం డెబ్బై శాతం ఇవన్నీ ఆత్మీయంగా మన ప్రార్థనతో యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాం వీటన్నింటినీ ఆత్మీయ నేతలతో చూడానికి దేవా నా యొక్క ఆత్మీనేతలు ఇప్పటి ప్రకృతి సహజంగా నేను కూడా చూడొద్దు ప్రభావ ఎవరి కూడా నేను శరానుసారంగా చూడొద్దు ప్రభా అటువంటి జీవితం మా కాని ఈ విన్న వాక్యం మీరు కట్టి అనేక జీతంలో ఫలం తీసుకున్నాం అని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం ప్రభావం మేము స్వీకరిస్తున్న విధానం మా జీవితంలో విజయాన్ని అనుగ్రహించండి సమృద్ధి గల జీవన సంతోషాన్ని మీరంత నిరీక్షణ అనుగ్రహించండి మా విశ్వాసం అంచలంచాల సేపడండి ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి ప్రభావ ఏ రీతిగా దుష్ట శక్తులకి మేము వ్యతిరేకంగా లోకరాజులకు వ్యతిరేకంగా అంధకార శక్తులకు వ్యతిరేకంగా మేము యుద్దం చేయాలో మా చేతులకు ఏర్పడి దీర్ఘాయుచిత తృప్తి పరిచి మా దానిలో పెట్టుకోవాలి అనుగ్రహించండి మీకు చేయమని రేపటి నుంచి అనేకలకి సువార్త ప్రే శివార్థి కలిగి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తడైనడుగా మెయిన్లైన్ ప్రైజ్ ప్రైజ్ రాైస్లో